ఓం అంటూ ఉన్నాం అసలు ఆ ఓంకారం ఏంటి ఆకార ఉకార మకారాలు ఆకార ఉకారాలు మకారాలేంటి దాని మీద మనకు సమగ్రమైనటువంటి అవగాహన కనుక కలిగి ఉంటే ఈ ఓంకారానికి పరమేశ్వరుడికి ఏ విధమైనటువంటి తేడా లేదు తత్స వాచక ప్రణవ వాచ్యవాచకయో రభేద కాబట్టి భగవంతుడు వాచ్యము ప్రణవం వాచకం వాచ్య వాచకయో రభేద वाच्यम भगवं की वाचक प्रणवा तेड़ लेमये राम्य पेर आबादी यंत्र दाने कंप्यूटर पीर आंप्यूटर अने की तेड़ ले वस्तु कंप्यूटर दम्मे अदेसको నువ్వు కంప్యూటర్ లాగా అది తీసుకురావా అంటే దాన్ని తీసుకొని వస్తాడు అది ఏమిటో అది కంప్యూటర్ కాబట్టి కంప్యూటర్ అనేటువంటి పేరు కంప్యూటర్ అనేటువంటి వస్తువు రెండు ఒకటే ఈశ్వరుడు ఈశ్వర నామము రెండు ఒకటే వాచ్యము వాచకము రెండు ఒకటే వాచక ప్రణవహ భగవంతుని యొక్క వాచకం ప్రణవమైనప్పుడు వాచ్య వాచకే వాచ్యానికి వాచకానికి అభేదే నాస్తి కాబట్టి ఇది ఓంకారం గనుక ఇది అమృత స్వరూపంగా मनलिब्रंथारणाशक्ति मेधस्सापति ज्ञापकशक्ति ग्रंथ मन अध्ययो सादर्धारणाशक्ति ఏదైతే గ్రంథంలో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము భావన తెలుసుకుంటూ ఉన్నాము దాని యొక్క అర్థం దాని ధారణ లోపల ధరించడం అనేటువంటిది ఇది మేధాశక్తి అటువంటి దాన్ని నాకు ప్రసాదించమని కోరుతూ ఉన్నాం కాబట్టి ఇది కేవలం ఓంకార జపం ఏదైతే ఇక్కడ నడుస్తూ ఉందో ప్లీజ్ జపం ఇది కేవలం ఈ జపం వల్ల పరమాత్మని నేను పొందుతాను పరమాత్మకి ఏ పేరుతో నేను పరమాత్మని పిలిచేది పేరు పెట్టి పిలవాలంటే రూపం ఉండాలి ఏ రూపం పరమాత్మది ఏ రూపం పరమాత్మది కాదు కాబట్టి సర్వత్రా పరమాత్మ ఉండేటప్పుడు అన్ని రూపాలు తానే అన్ని రూపాలు తానే అయినప్పుడు అన్ని నామాలు తానే ఇప్పుడు ఆయన విలవాలంటే అన్ని నామాలతో పిలవాలి అన్ని నామాలతో పిలవడానికి అన్ని నాలుకలు నాకు లేవు గనక ఒక్క నామంతో పిలుస్తాను దట్ ఈస్ హోమ్ दूर भगवं लेकिन मेधया पिहित्रोशोसी प्रणवमा दिव्य प्रकाश ओ प्रणव नीव ब्रह्मण कोशो परमाशो कोश असी कोशमेंशम వరా కాబట్టి వరలో కత్తిని పెడతాం ఓంకారంలో భగవద్ని పెట్టామన్నాడు అంతే ఇప్పుడు మనం ఊరికే చెప్తా జీడిపప్పు డబ్బా తీసుకుని రా ఇట్లా అన్నాం ఏం చేస్తాడు మన అర్థం ఏమంటే అయ్యా జీడిపప్పు డబ్బా తీసుకునరా అర్థమవుతుంది మామిడి పండ్ల సంచి తీసుకుని రాని అంటే ఆ మామిడి పండ్లతో కూడా రమ్మనే గానీ మామిడి పడేసి సంచి తీసుకుని రమ్మని మాత్రం నేను అనుకుంటున్నా ఇంకా అంతకుంటే మనం సంచి పడేసి వస్తాం కాబట్టి కోశం అంటే అది ఇది ఉపలక్షణం ఎప్పుడైతే అలా తీసుకుని రమ్మని చెబుతూ ఉన్నాడో అయ్యా జీడిపప్పు డబ్బా తీసుకొని రా ప్రధానమైనటువంటి వస్తువు జీడిపప్పు కాబట్టి మనం కోశం తీసుకొని రమ్మంటున్నాం ఆ డబ్బాని తీసుకొని రమ్మంటున్నాం డబ్బా అన్నప్పుడే వస్తువు అని ప్రధానం ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు కోశ అసి నువ్వు ఇప్పుడు తయారైనావంటే ఆయన జిడిపోయితే నువ్వు డబ్బాలాగా తయారయ్యావు నిన్ను నువచ్చే అవకాశం కనిపించరాదు జస్ట్ అండర్స్టాండ్ కాబట్టి కాబట్టి కోశము అన్నప్పుడు వర్రలో ఎట్లాగైతే కత్తి ఉంటదో అట్లాగే ఓంకారంలో పరమాత్మ ఉన్నాడని అర్థం ఓంకారంలో పరమాత్మ ఉన్నాడంటే ఓంకార అర్థంలో పరమాత్మ ఉన్నాడన కాబట్టి అకార ఉకార మకారాలు కాబట్టి అకారం ఏదైతే ఉందో అదే ఈ విశ్వం ఈ ప్రపంచం జాగ్రత్త అవస్థ ఉకారం ఏదైతే ఉందో ఆ ఊ ముకారం ఏదైతే ఉందో ఇది స్వప్నావస్థ మకారం ఏదైతే ఉందో అది సుశుద్ధ్య కాబట్టి అవస్థా త్రయం అంతా కూడా ఓంకారంలోనే ఉంది ఇది మండుక్య ఉపనిషత్తులో ప్రధానమైన విషయం మీకు అది వచ్చినప్పుడు చెప్తాను కనుక మండుక్యలు మాండుక్యం మాండుక్య భాష్యం కారిక భాష్యం దాంట్లో ఈ ఓంకారం యొక్క అద్భుతమైనటువంటి విషయం ఓంకారము అవస్థాత్రయము ఇంతే మాండుక్య ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లోకి ప్రముఖమైనటువంటి ఉపనిషత్తు కేవలం పన్నెండు మంత్రాలు కలిగినటువంటి ఉపనిషత్తు దానిమీద రెండు వందల కారికలు రచించారు శంకరల వారి యొక్క పరమ గురు అయినటువంటి గౌడపాదాచారు అది గౌడపాద భాష్యం కారికా భాష్యం కనుక దాంట్లో ఈ అకార ఉకార మకారాలు ఏవైతే మనకు అవస్థాత్రయం ఉందో అది ఓంకారం యొక్క స్వరూపము కాబట్టి ఆ ఓంకారాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఓంకార స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు నాకు అర్థం అవుతూ ఉన్నాడు కనుక బ్రాహ్మణ పరమాత్మన కోశ అసి ఇది సామాన్యులు అర్థం చేసుకోలేరు మేధయా పిహిత లౌకిక ప్రజ్ఞయా పిహిత ఆచ్ఛాదిత కాబట్టి కేవలం లౌకికమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు సామాన్య ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళకి నువ్వు అర్థం కావు अलनी मंत्राल यइते इन मन सूचा यमृशभ विस्व चंदो्योद्यमृता सूव स मेंधया स्णोतु अमृत देवधारणों भूयासम शरीर मे विचर्षण जिह्वा मे मधुमतम कर्णभ्या भोरी विश्रुव ब्रमण कोशो मेधया पिहि श्रुत मे गोपाया जप जप తర్వాత వచ్చేది హోమం అర్థమవుతుంది హోమం వచ్చిందంటే మీకు అప్పుడు స్వాహ అంటారు స్వాహ వచ్చిందంటే హోమం స్టార్ట్ అయిందని అర్థం ఇది జపం కాబట్టి ఏతాహ మంత్రాహ జపార్థ దేనికోసం అండి మేధా కామస్య కాబట్టి ప్రజ్ఞను పొందాలి మేధస్సును పొందాలి అని ఎవరైతే అనుకుంటూ ఉండారో అటువంటి వారి కోసం మేధా కామస్య ఏతాహ మంత్రాహ జపార్థ కేవలం జపార్థ దీనిని గనక జపం చేసినట్లయితే మేధస్సు చక్కగా వృద్ధి పొందుతుంది దీంట్లో సందేహం అవసరం లేదు దీంట్లో సందేహం అవసరం లేదు కాబట్టి నా దేహం ఇవన్నీ నేను చేయాలి సాధనలు అంటే దేహం కూడా నాకు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి దేహం శాశ్వతం కాకపోవచ్చేమో గానీ సాధన చేసినంత దేహం ఆరోగ్యంగా ఉండాలి కనుక ఈ ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించమని పరమేశ్వర స్వరూపం అనేటువంటి ప్రణా ప్రణవాన్ని ధ్యానిస్తున్నాము అట్లాగే మాటగూడను జిహ్వామే మధుమత కాబట్టి ఎప్పుడు తేనెలు కారుతూ ఉండాలి నాలుగు మీద తేనె కారుతూ ఉండాలి మనకు చిన్నప్పుడు జొల్లుగారినట్టుగా జ్ఞాపకం అంతే కాని పెద్ద అయిన తర్వాత తేనెలు ఉరుతూ ఉండాలి ఎందుకంటే తీయగా ఉండాలి అర్థం మాటలు చాలా తీయగా ఉండాలి అటువంటి నాలుకని నాకు ప్రసాదించు నాలుకైతే ఉంది కాని ఇది కత్తుల్ని విరజిమ్ముతూ ఉంది అట్లా కాకుండా చక్కగా మధురంగా మాట్లాడేటువంటి నాలుకని నాకు ప్రసాదించమని ప్రార్థించడం తరువాత కర్ణాభ్యాం భోరి విశ్రువం భూరి బహు మిక్కిలిగా నేను ఎక్కువగా వినాలి ఎందుకని నోరు ఒక్కటే ఇచ్చాడు చెవులు రెండిచ్చాడు అంటే తక్కువగా తినమని ఎక్కువగా వినమని అంటారు మనం రివర్స్ తక్కువగా వినడం ఎక్కువగా తినడం కనుక కాబట్టి వినడం ఎక్కువగా ఉండాలి భూరి విశ్రవం ఎక్కువగా వినాలి బహుహో ఆ బహు ఎక్కువ మిక్కి ఎందుకని తింటే దేహం పెరుగుద్ది వింటే మనసు పెరుగుద్ది అంత మనసు పెరగకుండా దేహం పెరిగితే ఉపయోగం లేదు ఎందుకని గేదె కూడా పెరుగుతుంది కాబట్టి ఎంత పెరిగినా ఏం ఉపయోగం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా త్యజన్ దేహం చూడండి తమాషా నువ్వు దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు అంత్యకాలేచ మామేవా స్మరణ ముక్త కలేవరం కలేవరం కలేవరం ఆ దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు చూసారా వదలవలసిందే దేహం పట్టుకోవలసిందే దైవం అతి క్లియర్గా ఎందుకో తెలుసా ఏది వదిలినా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా వదిలాము అంటే అది మంది కాదన సింపుల్ వదిలిపోయేదంతా మంది కానీ కాదు ఎక్కడైనా చూసుకోండి ఇప్పుడు బహు బట్ట తీసేసామనుకోండి విడిచేశాం అనుకోండి విడిచిపెట్టేది మంది కాదు మంది విడిచిపెట్టలేం అర్థమవుతుంది కాబట్టి ఇది ఎంతవరకు పోతుందంటే జీవితంలో చిన్న చిన్న విడిచిపెడుతూ ఉంటాం ఒక దశలో ప్రాణాన్ని విడిచిపెడతాం చూసారా ఎందుకో తెలుసా అది నీ ప్రాణం నువ్వు నీ ప్రాణం నీ వస్త్రాన్ని నువ్వు ఎట్లాగైతే వదిలిపెట్టావో నీ ప్రాణాన్ని కూడా నువ్వు వదిలిపెడుతున్నావు అంతేగాని నువ్వు కాని దానిని నువ్వు వదులుతున్నావేమో నాది అనుకోవచ్చు అది వేరే విషయం నువ్వు మాత్రం కాదు నాది అనేది వదిలిపెడతావు नीवने वदल का अदी दैवी दें वत दैवा पट्कोली मन अंद केहमेमो शरीर मे विचर्षण जिह्वामे मधुमत्मा कर्णाभ्या भूर विश्रम श्रुतम मे गोपा श्रुतम इतना यह विना चूंब कर्णाभ्यां श्रोत्राभ्यां चक् विनक विनि బహుకాల వాసనలున్నాయి బహుకాలం నేను శ్రవణం చేయాలి శృతం ఏదైతే నేను విన్నానో మే గోపాయ మే శృతం గోపాయ గోపాయ రక్ష ఏం లేదు రక్షించు ఎందుకని వినింది వింటూనే ఉంటాం పోయేది పోతూనే ఉంటాం వచ్చింది పోకుండా ఉండాలి అయ్యా నా ధనాన్ని రక్షించండి సార్ నేను డబ్బు సంపాదించాను కావాల్సిన ఉంది దీన్ని రక్షించుకోవాలి ఎట్లా అంటారు చూసారా అట్లాగే నేను చాలా విన్నాను దీన్ని రక్షించుకునేది ఎట్లా తక్కువగా అది విన్నది విన్నదంతా ఉండుంటే ఇప్పటికీ ఎట్లా ఉండేదో పరిస్థితి వినేది వింటా అందువల్ల రెండు చెవులు భగవంతులు ఇచ్చి ఎక్కువగా వినని చెబితే రెండు చెవులు ఇచ్చావు గనక ఒకదాంతో విని అంటే అర్థం చేసుకునే పద్ధతి ఇంకో దాంట్లో వదిలేయాలేమో అందుకనిచ్చారేమో రెండు కాబట్టి తినేది మాత్రం వదండీ ఇక్కడ మాత్రం ఇట్లా విని అట్లా వదులుతున్నాను నేను శ్రుతం గోపాయ మే శృతం గోపాయ రక్ష రక్షతు కాబట్టి ఏదైతే నేను వింటూ ఉన్నానో అది రక్షతు ఇది అమృత దేవా ధారణో భూయాసం దేవా ఓ ప్రణవమా అమృతత్వ అమృతారణో భూయాసం భవేయం ఇది ఈ విధంగా మనం అమృతత్వాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రణవ ధ్యానం చేస్తే ఓంకారోపాసన చేస్తే తద్వారా మనం పరమాత్మను పొందుతాము ఎందుకంటే ఓంకారమే పరమాత్మ పరమాత్మే ఓంకారం బాగా అర్థం చేసుకుంది వేదంలో ఆయుర్వైఘృతం అని ఒకటి ఆయుర్వై ఘతం అంటే నెయ్యి గనక ఎక్కువగా తింటే వల్ల ఆయుష్ పెరుగుతుంది అని నెయ్యి వల్ల ఆయుష్ పెరుగుతుంది ఇప్పుడు రివర్స్ కొలెస్ట్రాల్ పెరుగు ఆయుర్వైృతం అని ఒకటి ఉంది మనం ఎక్కువగా కనుక నెయ్యి తీసుకుంటే ఆయుష్ పెరుగుతుందని అందువల్ల ఏమన్నాడంటే ఆయుర్వై ఘృతం నెయ్యియే ఆయుష్ అన్నాడు అసలు అతను చెప్పాల్సింది ఏంటంటే నెయ్యి ఆయుష్ను వెంచుతుంది అనాలి అట్లా కాకుండా నెయ్యే ఆయుష్ కాబట్టి ఓంకారోపాసన వల్ల పరమాత్మ నీకు లభ్యమవుతాడు అట్లా అనకుండా ఓంకారమే పరమాత్మ అర్థమవుతుందే ఎందుకని ఆ ఓంకారోపాసన ద్వారా నువ్వు ఏదైతే అర్థం చేసుకుంటుండవు తద్ జపహ తద్ అర్థ భావనం కాబట్టి దాన్ని జపించడం ఓంకారాన్ని జపించడం దాని అర్థాన్ని నువ్వు మనసుకి ఎక్కించుకోవడం ఈ రెండు గనక జరిగినట్లయితే भगवंत आप्नोति प्राप्नोति पे अवकाश जैक्स्ट हम तरह राोम इपार्थम दी मेधा कामस्य जपार्थमो ये, ये मंत्र जपार देश मेधा कामस्य मेधस्स वृद्धिचंदन कोसम इप होमार्थम इन శ్రీకామశ ఆవహంతి వితన్వాన కుర్వాణీలనసాగంసి మమగ్చ అన్నపా తో మే శ్రియమావ ంబుభ సహ స్వామాయ విమాయ స్వాయన్ బ్రహ్మచారి స్వా दमायंतु ब्रह्माचारिनस्वाहा। दमायंतु ब्रह्माचारिनस्वाहा। ब्रह्माचारिनस्वाहा। ब्रह्माचारिनस्वाहा। चीरं आवहती वितन्वान कर्वाण चीरम आत्मन मागंसी माव्छ इ श्रीकाम से चनक अड़ू नर्षगाइ ప్రణవం భగవత్ స్వరూపం దేవా అని అన్నాడు గదు దేవధారణో భూయాసం కాబట్టి దేవా పరమేశ్వర అడుగుతున్నాను నిన్ను ఎందుకని ఇంకెవరిని అడగమంటావు చెప్పు ఇంకెవరిని అడగమంటావు ఒకవేళ నాకేదన్నా కావలసి వస్తే అడగదగినవాడు వాడైనా ఉంటే ఈ ప్రపంచంలో నువ్వెక్కడవే ఎందుకని ఇంక ఎవరిని అడిగినా నల్లాంటి వాడే నాలాంటి వాడే బుడిదేమీ కలుతుంది ఇంకేమీ లేదు కనుక దాత ఇవ్వగలిగినటువంటి వాడి ఉంటే నువ్వే గనక నిన్నే అడగాలు గనక అడుగుతూ ఉన్నానయ్యా ఆవహంతి ఆవహంతి ఆనయంతి సంపాదయంతిన్వాన విస్తారయంతి కాబట్టి నాకు కావలసిందంత సంపాదించిపెట్టు ఇవ్వు నాకేదేదైతే కావాలనో అది ఆవహంతి ఆనయంతి సంపాదయంతి కాబట్టి నా కావలసింది అంతా వస్తుంది ఐశ్వర్యం అట్లా ఉండే లాభం లేదు అవి వచ్చింది అలాగే ఉండకూడదు పెరగాలి ఆవహంతి వితన్వాన విస్తారయంతి అది ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉందనుకోండి అది విస్తరించి నలభై కావాలి అట్లా విస్తారం ఇప్పుడు ఒక బీరువా సరిపోయే బట్టలున్నాయి విస్తరించి నాలుగు బీరువాలు కావాలి అట్లా ఇంకా మళ్ళీ అన్నీ అర్థమవుతుంది విధి కొద్దిగా మనం సమన్వయం చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఇంతకుముందు కూడాను శరీర విచర్షణ చెప్తాను కుర్వాణ ఇది ఒకటి మళ్ళీ కుర్వాణ కుర్వాణ ఏంటి స్వామిజీ కొద్దిగా నిర్వర్తయంతి నిర్వర్తయంతి కుర్వాణ సంపాదయంతి మొదటిది విస్తారయంతి రెండవది మూడవది కుర్వాణ నిర్వర్తయంతి నిర్వర్తించడం అంటే ఏంటో తెలుసా సంపాదించి పెట్టేది ఒకటి మనకు కావాల్సినంత ఏమేం కావాలని చెప్తాడు తర్వాత అయ్యా మాకు కావాల్సిన కూడాను ఆవహంతి అవన్నీ తెచ్చిపెట్టు తర్వాత వితన్వాణ విస్తారయంతి దానంతా విస్తారం చేయి ఆ తర్వాత కుర్వాణ నిర్వహించుకుపోవడం దీన్ని అది ఏంటి స్వామిజీ నిర్వర్తయంతి అంటే ఏంటని ఒక్కొక్కసారి మనకన్నీ ఉంటాయి ఒక చోటకి వెళతాం అనుకోండి తిరుపతికి వెళ్తాం అన్ని తీసుకెళ్ళిపోతాం అప్పుడు ఆడికి పోయిన తరు ఆ ఫ్లాస్క్ కనుక తెచ్చుకొని ఉంటే చాలా బా ఇది నిర్వర్తయంతి కాబట్టి అన్ని మాకుండినా అక్కడక్కడ మేము కొన్ని అవసరమైనవన్నీ పెట్టుకుని ఉంటాం కానీ కొన్ని కొన్ని చోట్లలో కొన్ని అవసరాలు అవుతాయి అవి మాకు ముందుగా ఊహించడం అవి కూడా నీకంతా సర్వజ్ఞుడు గనక ఓంకరమా నీకంతా తెలుసు గనక మేము పోయేటప్పటికీ అవి కూడా రెడీ చేసేసి నిర్వర్తయంతి పిల్లాడ్ షో చూడండి కాబట్టి మాకు ఏమేమి కావాలి తెచ్చిపెట్టు ఆ తెచ్చిపెట్టడమే కాదు అవి పెరిగేటట్టుగా చూడు అవి పెరిగేటవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఏమి క్రియేట్ చేయాలనో నిర్వర్తయ్యంతి అదంతా చూడు ఇదంతా ఎప్పుడు ఛాందసం దీర్ఘం ఛాందసం మన చూచారు కదా శీక్ష అన్నప్పుడు దైర్ఘ్యం దీర్ఘస్య భావ దైర్ఘం ఛాందసం అది వేదంలా విధంగా ఉంటది ఈ ఈగా ఉండడం అట్లాగే ఇక్కడ చీఈ అది చిరం చిరం తెలుసు కదా మీకు చిరం చీరం అది దీర్ఘం అనేటువంటిది చాందసం వేదంలో ఉంటది కాబట్టి చీరం అంటే చిరం శీఘ్రమేవా క్షిప్రం క్షిప్రం వెంటనే అది కూడా ఎప్పుడో తెలుసా అయ్యా మాకు కావలసిన వెంట వెంటనే ఈ అంతేకాదు మేము ఈ లెక్కెట్కునే మళ్ళీ వాళ్ళు విస్తరించినట్టు చూడు ఓరి నాయనోరు మళ్ళీ అవన్నీ పెట్టుకోవడానికి ఏమైనా సూట్ కేసాలు అవసరం అవన్నీ కూడా తెచ్చిచ్చే ఇదంతా కూడా ఎప్పుడు శీఘ్రం చిప్రం తొందరగా తెచ్చిచ్చేసి ఓకే ఇంకా ఏం కావాలి మమ ఇంకా నాకేం కావాలని తెలుసా వస్త్రాని అదేంకే మంచి మంచి ఏవేవి రిలీజ్ అవుతా ఉంటాయో టెక్స్టైల్స్ నుంచి మనకు తెలీదు ఏమేమి చేస్తూ ఉంటారు ఆ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్తవి చేయడం చీరలు ఆ కొత్త కొత్త అంతా నాకే వచ్చేటట్టుగా కొత్త కొత్త